మనిషి ప్రాణులన్నీ కూడా ఈశ్వరుల్లో కలిసిపోయేవాయా అని అన్నారనుకోండి ఎవరితోటో చెప్పేప్పుడు దాని అర్థం ఏంటి పశుపక్షిలన్నీ ఈశ్వరులతో కలిసిపోయేవని కాదు అక్కడ కాంటెక్స్ట్ అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే సకల మనుష్యులందరూ ఈశ్వరులో కలిసిపోయేవండి మనిషికి ఉపదేశం దుఃఖిస్తున్నది ఏదో పశు పక్షి గదో అయింది పశువు గదో అయిందని కాదు దుఃఖిస్తుంటా మనిషి గురించి అయితే మళ్ళీ ఇంకొకటి అందరు మనుషుల గురించి దుఃఖిస్తాడేమన్నానా కాబట్టి యూనివర్స్ కాంటెక్స్ట్లోకి తీసుకురావాలి దాన్ని ఎవరి గురించి దుఃఖించే అవకాశం ఉందో వాళ్లే భూత శబ్దానికి అర్థం ఇక్కడ ఎవరది పుత్రమిత్రాది కార్యకరణ సంఘాతాత్మకా అక్కడికి ఉపదేశం ఇట్ ఫిట్స్ ఇన్ టు ది కాంటెక్స్ట్ అది ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ కార్యకరణ సంఘాత రూపంగా ఫిజికల్ బాడీ మీరు గుర్తుపెట్టుకోవాలి కార్యము అంటే ఫిజికల్ బాడీ కరణము అంటే ఇంద్రియములు ఇంద్రియములు అంటే కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు ముక్కు కన్ను జ్ఞానేంద్రియాలు ఓ మనస్సు అంతారు ఇంద్రియం ఇవన్నీ కలిపి ఇవ్వో ఐదు అవ్వయిదు అదొకటి పదకొండు వీటికి కరణములు ఈ కార్యము కరణములు కలిపితే వాడు మనిషి అవుతాడు హ్యూమన్ బీయింగ్ అవుతాడు ఆ హ్యూమన్ బీయింగ్ని పట్టుకుని వీడు పుత్ర అని పేరు పెడతాడు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ హీ కెనాట్ మేక్ యూ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ హ్యూమన్ బీయింగ్ వల్ల హ్యాపీ లేదు అని హ్యాపీ లేదు వాడికి ఏదో పుత్ర అని పేరు పెట్టాలి ఇంకా అస్తమానం పుత్రయే పుత్ర అంటే పుత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ఏకశేష సమాసం పుత్ర అంటే పుత్రి కూడా ఉంటుంది పుత్రిని పక్కన పెట్టేసారి శంకరాచార్యని మీరేం చిత్త చేయనక్కర్లా ఏమి పార్లమెంట్లో లేడీస్ రిజర్వేషను ఆ ఇష్యూ కాదు ఇక్కడ సో పుత్ర ఇంక్లూడ్స్ పుత్రి సో ఆ తర్వాత అస్తమానం ఇంకా పుత్రపుత్రి అయినా మిత్ర కూడా వేసుకోండి పోదు మిత్ర అంటే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 అవ్యక్తాదీని భూత వీడు నా పుత్రుడు అని మీరు అని అంటాడండి వీడు నా పుత్రుడు అని అన్నప్పుడు నువ్వు తెలిసి అన్నావా తెలియకున్నావా అన్నమాట అది విచారం చేసి అన్నమాట లేకపోతే గతానుగతికో లోకహాని అందరూ అంటున్నారు కాబట్టి వీడు అన్నాడు విచారం చేసే అన్నదేం లేదు కదా పుత్రుడు అని హా హావుడు చూసే పుత్రుడు అంటే అభిప్రాయం ఏమిటి అంటే దీన్ని కొంచెం మోటుగా చెప్పాలంటే వాడు మిమ్మల్ని కన్సల్ట్ చేసి మీ కడుపులో పడ్డా అయితే మీరు వెళ్ళేరే మేము మా కడుపును పడరా అని మీరు సెలెక్ట్ చేసుకుని వాడిని కడుపులో వేసుకున్నారా ఏమీ లేదుగా ఇట్ ఈస్ ప్యూర్ యాక్సిడెంట్ యాజ్ ఫార్ అస్ యు ఆర్ కన్సర్న్ దెర్ ఈజ్ ఎ హయ్యర్ డిజైన్ అండ్ అకార్డింగ్ టు దట్ డిజైన్ అది యాక్సిడెంటా లేకపోతే డిజైనా ఏమో దాని గురించి మీరు చింత చేయకండి దా యూఆర్ నాట్ గోయింగ్ టు డెలీనియేట్ ఇట్ దాన్ని ఇప్పుడు సెటిల్ చేద్దాం ఉంటే అదేమో అయ్యే మాట కాదు అలాంటి సెటిల్ చేసి ప్రయత్నం చేయడం కూడా తప్పు గహనాకర్మణోగతి వీ నో ఓన్లీ దిస్ మచ్ ఈ ప్రాణి ఏ ప్రాణి అయితే నా గర్భం తల్లిదండ్రుల యొక్క గర్భంలో వచ్చి ప్రాణిగా జన్మని పొందినదో ఈ ప్రాణి యొక్క మూలమేమిటి వేర్ ఫ్రమ్ ఇట్ హ్యాస్ కమ్ యు డోంట్ నో అవ్యక్తీ అసలు నిజానికి విచారం చేసినట్లయితే మహాత్ములు మరి ఇలాగే విచారం చేస్తారు విచారం యొక్క ధోరణ ఇలాగే ఉంటుంది చూడండి వాట్ ఆర్ యు వాట్ ఈజ్ యువ అవ్యక్త ఆదిని కదా మూలాలతో తెలుసుకునే ప్రయత్నం కదా వాట్ ఈజ్ యువర్ ఆది యూ జస్ట్ థింక్ అఫ్ ఇట్ వాట్ ఈజ్ యువర్ బిగినింగ్ యూ గో బ్యాక్ బిగినింగ్ అంటే యూ గో బ్యాక్ సపోజ్ ఐ హ్ టు గో బ్యాక్ వేర్ ఐ విల్ గో బ్యాక్ ఐ వాజ్ ఎక్ యూనివర్సిటీ స్టూడెంట్ ఓకే ఫర్దర్ గో బ్యాక్ ఐ వాజ్ ఎ హై స్కూల్ స్టూడెంట్ ఫర్దర్ గో బ్యాక్ i was a, a chained in the lap of a mother further go back adi potu povalandi further go back i was a fetus in the mother's womb further go back i was a cell in the father's blood further go back the father is not the beginning there the father has a mother beginning and that cell is a product of ద ఫుడ్ దట్ ది ఫాదర్ హ్యాస్ ఈ ఎన్ అంతే మరి ఎందుకంటే ఫాదర్ నువ్వు ఏదైతే అంటున్నావో ఆ మొత్తం ట్రిలియన్ సెల్స్ ఫుడ్ ప్రోడక్టే దాంట్లో ఇదొక సెల్ సో ఇప్పుడు ఆది ఎక్కడ తేలింది అవ్యూ ఇప్పుడు సపోజ్ సంబడి కమ్స్ టు మీ నేను నీ ఆది చెప్తాను ఏమిటి నా ఆది నీ ఆది నా దగ్గర తాటాకు కాగితాలు కొన్ని ఉన్నావు తాటాకులు గీసినవి కొన్ని ఉండవు తాటాకులు ఉంటే కానీ ఆది చెప్పడం కుదరదు ప్రింటెడ్ పుస్తకంతో చెప్పడం తాటాకు ఉండ తాటాక్ అంటే ఒక ప్రమాణం అది ఓకే నీ ఆది ఏమిటంటే జన్మలో నీవు ఒక అమ్మాయిగా ఉండి వాడవు అనేప్పుడు వీడు సిగ్గుపడతాను అది అక్కడికే డౌట్ వస్తుంది ఆ అమ్మాయి పేరు మోహిని మోహినిగా ఉండగా నీవు నీ ప్రియుడిని చాలా హింస పెట్టేవు అందుగురించే మీ ఆయన నిన్న ఇప్పుడు నానా హింస పెడుతున్నాడు అని చెప్పాడు అని చెప్తాడు దీనికి నాడీ శాస్త్రము అని పేరు మూడు వందల రూపాయల ఫీజు అని చెప్పి అయితే ఇప్పుడు ఈ మే నా మా ఆయన్న నేను చెప్పిన మాట వినేందుకు ఉపాయం ఏమిటి అంటే నీవు రెండు జతల వస్త్రములు మూడు కొబ్బరికాయలు తీసుకు రెండు జతల వస్త్రం ఎందుకు ఒక జత వస్త్రం చదా ఏమిటో మూడు కొబ్బరికాయలు తీసుకొచ్చి వారికి సమర్పించి మీరు లోకల్గా ఉండే దేవాలయం ఒక దేవ ఏదో దేవాలయం కుదరదు ఏదో దేవాలయానికి నేను మొన్న ఎక్కడికో వెళుతున్నా ఎవళ్ళో మిత్రులు చెప్పారు నేను వెళ్తుంటే గణేష్ చవితి నాడు రామాలయం రామాలయం ముందు యాడ్ గణేష్ చవితి నేను చాలా సంతోషించాను ఓన్లీ గణేష్ చవితి అయినా కూడా వీళ్ళు పాపం ప్రేమగా రాముడిని దర్శనం చేస్తున్నారు పేరుదే ఉంది అని అనుకున్నాను బట్ ఇంతలోకి ఇంకొక పిస్సరి జాగ్రత్తగా చూస్తే తేలింది ఏమిటంటే ఆ రామాలయం పక్కన సందులో శివాలయం ఒకటి ఉంది దీని వెనకాల ఈ క్యూ రామాలయంలోకి వెళ్ళట్లేదు రామాలయం తినా చేస్తే ఖాళీగానే ఉంది ఈ క్యూ అంతా రామాలయం పక్కన ఆ రామాలయం పక్కన నుంచి సందు తిరిగి ఆ శివాలయంలోకి వెళ్ళింది ఆ మళ్ళీ దుఃఖమే కలిగింది ఈ రామాలయంలో ఒక్కడు కూడా లేడు మీరు వాళ్ళలో ఎవరన్నా అడగండి ఎరా మీరు అందరూ శివాలయంలోకి వెళ్తున్నారు ఈ రామాలయంలో అడుగు పెట్టచ్చు కదా ఇది ఆలయమే కదా క్యూ లేదు ఇక్కడ ఖాళీగా ఉందిరా అంటే ఇవాళ గణేష్ చవితి సార్ ఆ దాంట్లోకి ఎందుకు వెళ్తామని అడుగుతారు వాట్ ఎవర్ సో ఈ కాబట్టి మీ లోకల్ ఆలయంలోకి వెళ్ళి ఏ ఆలయం ఏదో ఆలయం పనికిరాదు మీ దగ్గర మరి మీ దగ్గర దేవి ఆలయం ఉందాబే మా దగ్గర రామాలయమే ఉందండి దేవి ఆలయం లేదు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 వేర్ ఇట్ లీడ్స్ టు అవ్యక్ ఒక ప్రాణి మన ముందు నిలిచి ఉన్నాడు అంటే ఈ వ్యక్తికి మీరు పుత్రుడని పేరు పెట్టండి మిత్రుడని పేరు పెట్టండి వాట్ ఈజ్ హీజ్ ఆరిజిన్ అంటే హౌ యు కెన్ సెటిల్ ఇట్ నోబడి కెన్ సెటిల్ ఇట్ ఎందుకంటే ది నెట్వర్క్ ఉన్నదే ఈ ఈ ఈ ప్రాణీ కోటి అనే నెట్వర్క్ దిస్ ఈజ్ సో కాంప్లెక్స్ యు కెనాట్ మేక్ ఎనీ సచ్ కనెక్షన్ లైక్ దట్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 ఎందుకంటే నువ్వు వ్యక్తం చేస్తే యు గో బ్యాక్ అంతే అవ్యక్తాదీని అనుపలబ్ధి యూ జస్ట్ క్యాంట్ నో వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ పర్సన్ అవ్యక్తాదీని భూతాది ఎప్పుడు అవ్యక్తాదీని ప్రాగోత్పత్తే పుట్టక ముందు పుట్టిన తర్వాత అవ్యక్తం కాదంటే పుట్టిన తర్వాత వ్యక్త మధ్యాని అని కదండి పుట్టిన తర్వాత వాడి గురించి కొద్దో గొప్ప మనకి తెలుసు కొంత కొంతైనా తెలుసు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 ఆ ప్రారంభాన్ని ఆ ప్రాణ అనుభవిస్తోంది వీఆర్ జస్ట్ విట్నెసెస్ టు డాట్ యు యూ కెనాట్ ట్రై టు పిన్ పుట్ యువర్ ఫింగర్ ఆన్ ఇట్ పిన్ పాయింట్ అలా పిన్ పాయింట్ చేసి ప్రయత్నం చేశాడు అంటే హీస్ మేకింగ్ ఎ మిస్టేక్ యు should never try to pinpoint. పాయింట్ ఇది ఎలాగంటే ఆత్మస్వరూపాన్ని నేను మీకు పాజిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఎవడైనా అన్నాడంటే హీడ్ హెవర్ నో ఆత్మ కాబట్టి ఆ వ్యక్త ఆది కాబట్టి ఎప్పుడూ కూడా మాకు మీ పూర్వజన్మేమిటో తెలుసు మీ నెక్స్ట్ జన్మేమిటో తెలుసు ఇవన్నీ కూడా మిస్లీడింగ్ సమ్టైమ్స్ సమ్స్టాన్షియల్గా సతన్ థింగ్స్ మే ఫిట్ ఎన్ బట్ డజెంట్ మ్యాటర్ డజంట్ మ్యాటర్ అండి మిమ్మల్ని చూడగానే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్ప నేను పుట్టలేదండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం అసలు నేను పుట్టలేదు అసలు నేను ఒక ఆయన్ని ఎరుగుతున్న అటువంటి వాళ్ళు ఏమన్నారంటే ఆయన మనిషిని చూసిన వెంటనే డేట్ ఆఫ్ బర్త్ చెప్తారని అన్నారు అంటే నేను అన్నాను డేట్ ఆఫ్ నీకు డేట్ ఆఫ్ బర్త్ లేదని నువ్వు తెలుసుకోవాలయా నువ్వు తెలుసుకోవాల్సింది నీకు డేట్ ఆఫ్ బర్త్ లేదని నీకు తెలుసున్న డేట్ ఆఫ్ బర్త్ ఇట్ ఈస్ ఇన్సిడెంటల్ అండ్ ఇట్ ఈస్ సర్కంస్టాన్షియల్ అది అతగాడు చెప్పాల్సిన అవసరం ఏముంది వై ఇది అదర్ పర్సన్ షుడ్ టెల్ సపోజ్ హీ టెల్స్ దెన్ వాట్ వాట్ డస్ ఇట్ ప్రూవ్ ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ That doesn't prove anything worthwhile. All that unnecessary information is very important. Because if you have a question of general knowledge, there will be some useful information. Why should he know about my date of birth? Why should I know about my date of birth? You are well aware of it. If you have a date of birth, you can see a date of birth. You can see a date of birth later. You can see a date of birth later. నన్ను ఆయన దగ్గరికి మోసుకుపోయారు నేను నాకు ఇంట్రెస్ట్ లేదండి అంటే వినిపించుకోలేదు ఆయనకి ఏదో దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఆయనకు కొంత ప్రీతి ఉంది ఆయన కూడా నన్ను అడిగారు ఆయన స్వామిజీని అడిగి ఆ ఇంగ్లీష్ పుస్తకం ఆయన మహారాష్ట్రే అన్న దక్షిణామూర్తి స్తోత్రం పుస్తకం అడిగి తీసుకోవాలని అనుకుంటున్నాను అని ఆయన ఒకవేళ దగ్గర ఒక కోరికను వ్యక్తం చేశారు పెద్ద వయస్సు సెవెంటీ ఫైవ్ అబ మహాత్ముడు ఉపాసకుడు పూజాది ఉంటారు వారి దర్శనం చేసి వారికి పుస్తకం ఇచ్చొద్దామని వెళ్ళాను వెళ్ళగానే నన్ను చూడగానే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తున్నారు ఎనివే ఇట్ వాజ్ రాంగ్ వై షుడ్ హీ టెల్త్ ఐ డి నాట్ ఆస్క్ ఫర్ ఇట్ వై షుడ్ హీ టెల్ ఇట్ చెప్పే ఆయన నన్ను వ్యాలిడేషన్ కోసం అడిగారు మళ్ళీ వై హీ డ్ నీడ్ ఇఫ్ హీ నోస్ డేట్ ఆఫ్ బర్త్ వై షుడ్ హీ నీడ్ వ్యాలిడేషన్ అంటే మనిషికి వ్యాలిడేషన్ అవసరం మనందరం కూడా వీ లివ్ ఇన్ ఎ వరల్డ్ అండ్ వీ నీడ్ వ్యాలిడేషన్ కాన్స్టెంట్లీ కాన్స్టెంట్ వ్యాలిడేషన్ అవసరం అది హ్యూమన్ మైండ్ ఈస్ లైక్ దాట్ అండ్ హీస్ నో ఎక్సెప్షన్ ఆయనకి ఎక్సెప్షన్ ఉండదండి హీ నీడ్స్ వ్యాలిడేషన్ యూ నీడ్ వ్యాలిడేషన్ ఇన్ లైఫ్ ఆర్ నాట్ మీరు చేసిన పని ఇప్పుడు వంట ఆ బాగుందా అని అడుగుతారు ఎందుకని వ్యాలిడేషన్ అవసరం బాగున్నా బాగోలేకపోయినా బాగుందనే చెప్తారు ఇంకేలా చెప్తారు బాగున్నా బాగలేకపోయినా బాగుందనే చెప్తారు అయినా కూడా బాగుందా అని అడుగుతారు అడిగి ఎందుకనంటే వాలిడేషన్ కోసం ఒకవేళ వాళ్ళు అడక్కపోయినా మొహమాటం చేత మనం చెప్తాం బాగుందమ్మా అని చెప్తాను ఎందుకంటే వ్యాలిడేట్ చేస్తే ఒక హ్యాపీనెస్ కాబట్టి హీ ఆస్క్ మీ ఫర్ వ్యాలిడేషన్ నేను అబద్ధంలా చెప్తాను నేను చెప్పేదాన్ని మ్యాటర్ లాంటివి పర్వాలేదు దక్షిణామూర్తి స్తోత్రం మీరు చూడండి మీరు తల గొప్ప ఉపాసుకులు నేను మీ దర్శనం చేత కొత్త ఆయన విచ్ ఈస్ ఆల్ ట్రూ విచ్స్ ట్రూ ఆయనకి నమస్కారం చేసి నేను లేచకపోవచ్చు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 ఏదో పైపైన చదువుతోంది అవ్యక్తాదీని భూతాన్ని శ్లోకం చదివి మళ్ళీ వీడు వెళ్ళి నాడీ చూసుడి దగ్గర కూర్చున్న పూర్వజన్మ ఏమిటని మొదలు వచ్చాడంటే వీడికి శ్రద్ధ ఉన్నట్టనట్టే అవ్యక్తాదీని భూతాన్ని ఓవర్ క్లీన్ నో అండ్ అది బర్డెన్ ఇస్ గాన్ ఇంకా నా పూచి ఏమీ లేదు ఇంకా ఏమో ఈ జీవుని యొక్క ప్రారంభం ఏమిటో వ్యక్త మన ముందున్న పరిస్థితితో మన ముందు ఉంది అండ్ వీ హెవ్ టు హ్యాండిల్ ఇట్ వ్యక్త మధ్యాన్ని అందాము ఉత్పన్నా నిచప్రాక్ మరణాత్ వ్యక్త మధ్యాని అది దీనికి ఇంకా సమాసం అక్కర్లేదు ఒకదానికి చెప్పారుగా సపోజ్ సమాసం చెప్పాలనుకోండి ఎలా చెప్తారండి వ్యక్తం మధ్యం ఏషాంతాని అని చెప్పాలి కదండి చెప్పండి ఒక్కసారి వ్యక్తం మధ్యంధ్యాస్తూ ఉండే మధ్య భాగములు ఏషాం ఏ ప్రాణులకో తాని ఆ ప్రాణులు వ్యక్తమధ్యాని అనబడును సో మధ్యం అంటే ఎంతవరకు మధ్యం ఎంతవరకు అండి మద్యం ప్రాక్ మరణ మరణించటానికి ముందు క్షణం వరకు మధ్యం కింద లెక్క కాబట్టి ఆ వ్యక్తి మరణించటానికి అంచేతనే వ్యక్తి అన్నారు వ్యక్తం అవుతూ ఉంటాడు కనుక వ్యక్తి అవ్యక్ నేను ఇంతకుముందు ఈ పాఠం చెప్పాను అవ్యక్తము వ్యక్తము వ్యక్తి అవ్యక్తము ఇస్ ద ట్రూత్ వ్యక్తము ఇస్ ఆల్సో ద ట్రూత్ ఇట్ హాజ్ ఆరిజినేటెడ్ ఫ్రం అవ్యక్త వ్యక్తి ఈజ్ ఫాల్స్ ఎనివే వ్యక్త మధ్యామి సో ఉత్పన్నాన్ని చుట్టిన తరువాత పుట్టినవి చ మరియు మరణాత్ ప్రాక్ మరణించడానికి ముందు వ్యక్త మధ్యాహ్ధి మన ఉంటారు తెలుస్తూ ఉంటుంది సో ఇంతే పుత్రమిత్ర అది దిస్ ఈజ్ ఆల్ దట్ ఈస్ ఆల్ నథింగ్ బట్ దోర్ దెన్ దాట్ ఇంకా అవ్యక్త నిధనాన్ని ఏ వాన అవ్యక్తం అదర్శనం నిధనం మరణం యశాంతా అవ్యక్త నిధనాని సమాసం వచ్చేసింది అక్కడ అవ్యక్తం నిధనం యశాంతాన్ని అవ్యక్త నిధనాన్ని అవ్యక్తం అంటే మళ్ళీ అదర్శనమే కొత్త ఏం లేదు ఇంకా అదర్శనమే మనకి తెలిసిది కాదండి నిధనం అంటే మరణం వాళ్ళ మరణం ఏమిటో మనకు తెలియదు అంటే మరణం ఏమిటో తెలియదంటే అర్థం ఏమిటంటే చెప్తున్నారు ఆయన మరణాదూర్ధ్వం అపి అవ్యక్తమేవా ప్రతిపద్యంతే ఇ అంటే అవ్యక్త మరణం వాళ్ళ మరణం ఏమిటో తెలియదంటే అర్థం ఏంటండి మరణం ఏమిటో తెలియదంటే ఎదురుకుండా మరణించి ఉంది కదా అంటే మరణించిన తరువాత ఏమవుతుంది మరణాత్ ఊర్ధ్వం మరణించిన తరువాత ఊర్ధ్వం ఆ తర్వాత కూడా అవ్యక్తమేమో ప్రతిపద్యంటే ఆ ప్రాణి అవ్యక్తంలో పడిపోతాడు అంటే మనకి తెలియని ఆ లెవెల్లోకి వెళ్ళిపోతాడు ఇంకా మనకి తెలియని దాంట్లో ఆ కోటిలో ఆ వర్గంలో పడిపోతాడు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 ఏదో మన ముందు ఏదో బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి వాడి బిహేవియర్కి మనకు అర్థం కాదు ఏమిట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడని మనం అనుకుంటాం ఎందుకంటే మనకి తెలిసిన దాంట్లో అలాంటి బిహేవియర్కి రేజన్ కనపడదు కానీ మరి వాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఏదో మోసకు వచ్చాడు వాడు వాడు అవ్యక్తం నుంచి వచ్చాడు ఏదో బిహేవియర్ ఉంది దానికి దానికి ఏదో కారణం ఉంటుంది సో ఆ రకంగా ఈ ప్రాణులన్నీ కూడా అవ్యక్తం నుంచి వస్తాయి మళ్ళీ అవ్యక్తంలో వెళ్ళిపోయి అవ్యక్తం నుంచి వస్తాయంటే అక్కడ శంకరులు ఎలా వ్యాఖ్యానం చేశారంటే దేని నుంచి వస్తాయో దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నట్టుగా చేయలేదు వ్యాఖ్యానం ఎక్కడి నుంచి వస్తాయో మాకు తెలియదు మహానుభావ అన్నట్టుగా వ్యాఖ్యానం చేసిన అదర్శనం అనుపలబ్ధి నేను రెండు వ్యాఖ్యానాలు చెప్పాను మీకు రెండో వ్యాఖ్యానం ఆయన చెప్పలేదు తర్వాత చెప్తారేమో నాకు తెలియదు చెప్పలేదు ఆయన చెప్పి చోట చెప్తారులేని చూడలేదు అసమానం చెప్పాలని రూలేం లేదు సో ఇప్పుడు నిరంకుశంగా ఉంటుంది భాష్య శైలి భాష్యం ఇలా రాశారు ఏమిటని అన్నానికేం లేదు అంతే అలా రాశారు అంతే బస్ దట్సనీ ఇది కూడా రాసి ఉండాల్సింది కదా అంటే అలాగే కుదరదు ఏదో రాసిందేదో రాస్తాం ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ శ్లోకం దగ్గర మీరు ఇంకొంచెం వ్యాఖ్యానం చేసి ఉండాల్సిందే అంటే దట్ ఈస్ that is చేసిందేదో చేసే ఆ టైం వెళ్తే అది మళ్ళీ ఇంకో పుస్తకం రాసినప్పుడు చూద్దాం దాని సంగతి చూస్తాం చూడకపోతా ఉంది వేరే సంగతి దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దట్స్ all.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 we don't know what it is and afterwards where it is going, what is its has gone, we don't know Freaking way or obvious as we call Addee Shanks Him in bhelaya 1iam whole szsiks If you say Mahabharata or Mahabharata it will appear to be Mahabharata Yes ప్రతిపద్యంతే అంటే పొందుతారు అవ్యక్తతామేవ ప్రతిపద్యంతే ఇథ ఆ అవ్యక్తంలోకే అంటే మనకి తెలియని దాంట్లోకే వెళ్ళిపోతారు మనకి తెలియదు అని నమస్కారం చేయటం చూసారు అది ఇట్స్ అగ్రేట్ థింగ్ ఇట్ ఇస్ నాకు తెలుసును అని పోజ్ చేసేదానికంటే ఒక పోస్చర్ ఇచ్చేదానికంటే నాకు తెలియదండి అని చెప్పేసి చెప్పేస్తే మనకి ఎక్కడ తెలుస్తుందండి ఈశ్వరుని యొక్క లీలలు మనం చెప్పగలం ఇది భక్తుని యొక్క భాష ఎలా ఉంటుంది ఈశ్వరుని లీలలు మనం ఎక్కడ చెప్పగలం ఈ జగత్కారణం యొక్క బ్రహ్మ అది ఏ విధంగా లీలల్ని నెరపుతుంది ఎటువంటి విలాసాలని ప్రకటిస్తుంది అన్నది మనం మనం అంచనా మన వల్ల ఈ మాటైనా అది బో నమస్కారం పెట్టడం తప్ప మనం చేసేదేమి మనకి తెలియదు మనం తెలియ జాలము ఇవో మనకి తెలిసిందేదో మనం మహం ముందే వేళ్లాడుతూ ఉన్నది దీని మూలం ఏమిటి దీని తరువాత కాన్సిక్వెన్సెస్ ఏమిటి వీడు ఉంటున్నాం దిస్ ఈజ్ ది ట్రూత్ ఈ ట్రూత్ని క్లీన్గా ఒప్పుకుంటే నథింగ్ లైక్ దాట్ దీన్ని ఒప్పుకోవడం మానేసి ఇంకా పిక్చరైజ్ చేయడం ప్రారంభిస్తే ఇంక కల్పనలు అలా అల్లుకుంటూ పోతుంటే ఎవడికి తోచిన కల్పన వాడు చేయొచ్చు ది ఫ్యాక్ట్ ఈస్ హైజ్ మరి అయితే ఏవో కొన్ని కథల్లో పూర్వజన్మ ఇది అది ఉంది కదా అంటే కథ అనేది ఎప్పుడూ కూడా ఓ సందేశం ఒకటి ఉంటుంది కథకి అతగా ఓ నీతి ఉంటుంది ఓ సందేశం ఉంటుంది భాగవతంలో జడభరతోపాఖ్యానంలో భరత మహారాజు మరణించే సమయంలో లేడీని స్మరిస్తూ మరణిస్తాడు లేడీ అయి పుడతాడు లేడీగా ఉండి తపస్సుగా పరమేశ్వరుని పూర్వజన్మస్మృతితో పరమేశ్వరుని భావన చేస్తూ మరణించి ఒక వేద పండితుని యొక్క గృహంలో జడునిగా పుడతాడు పేరు పెట్టలేదు ఆ భరతుణ్ణే జడుగా ఉన్నాడు కనుక జడహ భరతహ జడ ఆయన జీవన్ముక్తుడయ్యి రహుగణుడు అనే మహారాజుకి కొంత వేదాంతాన్ని ఉపదేశించి ఆయన దేహత్యాగం చేస్తారు అక్కడ ఇక్కడ దీంట్లో పూర్వజన్మలో పునర్జన్మలను ఎస్టాబ్లిష్ చేయడం తాత్పర్యం కాదు అక్కడ తాత్పర్యం ఏమిటంటే మరణించే సమయంలో ఆసక్తి లేకుండా ప్రసన్నంగా మరణించాలి అంటే జీవితం కూడా నిరాసక్తంగా బతకాలి అని అలాంటి సందేశం ఏదో ఉంది అక్కడ అంతేగాని పునర్జన్మలు ఆయనకు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇంకా పునర్జన్మలను తెలుసుకునే ప్రయత్నం చేయండి అని అభిప్రాయం కాదు కాబట్టి ఆ రకంగా మీరు ఒక సన్ సందేశాత్మకంగా ఉంటాయి కథలు అనేవి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్రాప్రియేట్లీ ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ పునర్జన్మ టాపిక్లు వింత పడుతుంటే సందేశం మిస్ అవుతుంది సందేశం పోతుంది ఒక ఇంట్రెస్టింగ్ పుస్తకం ఒకటి నేను చదివాను చదవంటే ఏవో చదువుతుంటే అలాగే లక్ష తొంభై వస్తూ వస్తూ ఉంటాయి సో మెనీ థింగ్స్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 వీళ్ళందరూ అయిన తర్వాత చానూరుడు ముష్టికుడు కువలయాపేడము అనే ఏనుగు శ్రీకృష్ణుని సంహరించడానికి ప్రయోగింపబడిన ప్రాణుల లిస్టులో దాన్ని కూడా వేశారు ఆ తర్వాత కంసుడు శిశుపాలుడు ఇలాగ లిస్ట్ ఉంది దశమస్కంధంలో వీళ్ళందరూ వస్తారు వీళ్ళందరి పునర్జన్మ వృత్తాంతాలని కలిగి ఉన్న పుస్తకం ఒకటి ఉంది భాగవతంలో లేదు అది ఈ ఇదే వరుసలో ఆ పుస్తకం పేరు నాకు తెలుసు నేను చదివాను ఆ పుస్తకం ఆ పుస్తకం పేరు గర్గ సంహిత సో చాలా మధురంగా ఉంటుంది మంచి పొయిటరీ అది కూడా చాలా బాగుంటుంది దేదనో డౌట్ అయిపోయి మా నాయనగారి దగ్గర ఉండేది ఆ పుస్తకం దాంట్లో ఇవే కథలు ఉండేవి సో ఆ దాంట్లో పోతనకి పూర్వజూర్తాంతం అలా ఉండేది సో అలాగే ముడ్లు పెట్టుకుంటూ పోతే ఇంకా పురాణ వాంగ్మయంలో దాని నుంచి బయటపడ్డం కష్టం అలా పోతూ ఉంటుంది కాబట్టి అంతలా ఎలాబొరేట్ అక్కర్లే ఇప్పుడు పోతను ఉందనుకోండి పోతన యొక్క సందేశం ఏమిటి ఆ కథలో ఉండే స్వారస్యము సందేశము అది తెలుసుకుంటాం ఇట్ వాజ్ అ హిస్టారిక్ స్టోరీ బట్ స్టిల్ అక్కడ సందేశము స్వారస్యము ఉంటుంది చిన్నపిల్లలకి మొట్టమొదటి వచ్చే రోగం ఏంటంటే ఆట్లమ్మ ఆట్లమ్మని అంటారు వైరల్ ఇన్ఫెక్షన్ అది పోతాను చికెన్ బాక్స్ ఏదో అంటారు దట్ ఈస్ ది పోతను అది పూర్వం అందరికీ వచ్చేది అది రాని వాళ్ళు ఎవరూ లేరు బహుశా మీకు అందరికీ తెలిసే ఉంటుంది చిన్నపిల్లలకే వస్తుంది అది అది ఒకసారే వస్తుంది ఇంక రెండోసారి రాదు ఎందుకంటే యాంటీబాడీస్ బాడీలో బిల్డప్ అయిపోతాయి అది పోతను సో ఈ రకంగా లైక్ దట్ దాంట్లో ఏదో కొంత స్వారస్యం ఉంటుంది సింబాలిజం ఉంటుంది వి హెవ్ టు అండర్ వీ హ్ టు అండర్స్టాండ్ ఆల్ దాట్ ఎనివే సో దీని సారమేమిటంటే అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్తమధ్యాన్ని దాన్ని అవ్యక్తంగా అట్టి పెడితేనే మంచిది ఇదే అభిప్రాయాన్ని మహాభారతంలో స్త్రీ పర్వంలో ఒక శ్లోకంలో చెప్పారు అందాము తథాచోక్తం అదర్శనాద పునశ్చాదర్శనంగత నా సౌ తవ నస్యత్వం వృథా కా పరిదేవనా ఇది స్త్రీ పరమాన్ని నేను చదివాను గట్టిగా చదివాను అలాంటి సందర్భం ఎందుకు వచ్చిందంటే ఒకసారి మహాభారత సదస్సు అని జరిగింది కాన్ఫరెన్స్ ఆన్ మహాభారత ఎక్కడో జరిగింది ఏదో యూనివర్సిటీలో దాంట్లో నన్ను ఇన్వైట్ చేశారు ఇన్వైటెడ్ స్పీకరు వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు టాపిక్కి ఇస్తారు బికాస్ ఇట్స్ ఏ స్కాల స్కాలర్లీ కాన్ఫరెన్స్ కదండి వాళ్ళు నాకు స్త్రీ పర్వం మీద మీరు యూ యూ ప్రెజెంట్ పేపర్ ఆన్ స్త్రీ పర్వ టైమ్ గివన్ ఈజ్ వన్ అండ్ హాఫ్ అవర్స్ దట్ వాజ్ ది టాపిక్ ఆ సందర్భంలో నేను మహాభారతం స్త్రీ పర్వం గీతా ప్రసవాల పుస్తకం చాలా ఓపిక్గా చిన్న పర్వం రెండు వందల పేజీల కంటే ఎక్కువ ఉండదు ఈ సైజులో టూ హండ్రెడ్ పేజీస్ హాఫ్ ఇటువైపు ఉంటుంది ఇటువైపు ఏమో ఇంగ్లీష్ హిందీ ట్రాన్స్లేషను ఆ విధంగా మహాభారతం గేటవాళ్ళది అది చదివాను చాలా కరుణరస ప్రధానమైనటువంటి ఘట్టం దాన్ని దాంట్లో నేను నోట్స్ అది తయారు చేసి ఐ ప్రజెంట్ ది పేపర్ దయారు అండ్ వన్ అండ్ అవర్స్ అంటే నాకు ది చైర్మన్ గేవ్ మీ అనదర్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం and one hour 45 minutes i spoke on the topic and it was very very well received at that time so naaku bhaga gurthu aa sandarbham etunte mahabharata yuddham purthe ipothundi 18 roju la <laughs> ipothayi sautika parvam ani ante nidraalo undaga ashwatthama velu velu andaru talakai ni kosu adantha chestaru adhi ipothundi aa monnadu aa monnadu stree parvam aarambham stree landaroo velu rukistharu adi stree parvam nanu peru adi ఎందుకంటే ఇప్పుడు కర్ణుడు ఉన్నాడంటే కర్ణుడి శవం పడుంటుంది అక్కడ యుద్ధరంగంలో శవం పడుంటుందంటే యుద్ధంలో పోయాడు కదా కర్ణుని భార్య కర్ణుని యొక్క గృహంలో కర్ణుని తల్లి ఆధారణ ఏదో పేరుంది ఆవిడది వీళ్ళు వెళ్ళి దుఃఖిస్తారు తర్వాత ధృతరాష్ట్రని కుమారులందరూ మరణిస్తారు దుర్యోధనుడు మరణించాడు అంతకు ముందు రోజే దుర్యోధను భార్య తర్వాత ఇతర స్త్రీలు వెళ్ళి దుఃఖిస్తారు సైంధముని భార్య దుశ్యులు ఆవిడి వెళ్ళి దుఃఖిస్తుంది ద్రౌపది సరే జపనే అక్కర్లేదు ద్రౌపది వెళ్ళి దుఃఖిస్తుంది ఎందుకంటే ఆవిడ కొడుకులు అందరూ పోయారు కదా తర్వాత అభిమన్యుని ఉత్తర వెళ్ళి దుఃఖిస్తుంది ఎందుకంటే ఆవిడ భర్తపోయాడు కనుక ఈ విధంగా ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు ఇది ఒక్క దృష్టాంతం చెప్పాలంటే ఏదైనా ఒక బస్సు యాక్సిడెంట్ అందరూ పురుషులు ఉన్న బస్సుకి యాక్సిడెంట్ అయినప్పుడు యాభై మందో ముప్పై మందో చచ్చిపోతే ఆ మొన్న అక్కడ సీన్ ఎలా ఉంటుంది స్త్రీ పరమే ఉంటుంది అంతే సహజం పురుషులు ఉంటారు కానీ దే ఆర్ ఇన్ ది ఫ్రింజెస్ మెయిన్ సీన్లో లేడీస్ దుఃఖిస్తూ ఉంటారు ఎందుకంటే ఏదొచ్చినా స్త్రీకి కష్టం ఫైనల్గా స్త్రీ దగ్గర అది కల్మినేట్ అవుతూ ఉంటుంది ఏ కష్టం వచ్చినా కూడా కనుక ఆ కారణంగా ఆ పర్వానికి స్త్రీ పర్వము పేరు అది ఏ టు జెడ్ ఉన్న పాతిక సరుకులో ఎంతో విలాపం తప్ప ఇంకే అలా విలపిస్తూ ధృతరాష్ట్రుడు కూడా జాయిన్ అవుతాడు గాంధారితో పాటుగా ఆయనే విలపిస్తూ ఉంటే అప్పుడు విదురుడు బోధిస్తాడు ఆయన విదుర నీతిలో వైరాగ్యానికి సంబంధించిన నీతి అక్కడ చాలా వివరంగా ఉంది నేను ఒకప్పుడు దీన్ని చాలా ఎంతగా బోధించేవండి ఒకసారి నేను స్త్రీ పురవంలో ఉండే విషయాలు చెప్పినప్పుడు మా నాయనగారు కూడా ఆ సభలో కూర్చుని ఉన్నారు అప్పుడు ఆయన నాతో అన్నారు ఒకసారి అంతంత వైరాగ్యం సభాముఖంగా చెప్పేస్తే జనాలు ఎంతవరకు అప్రిషియేట్ చేస్తారో ఏమో కూడా ఒకసారి అన్నాను అంత లోతైన వైరాగ్యం దాంట్లో ఉంటుంది దాంట్లో ఓ దృష్టాంతం చెప్తాడు నాకు సడెన్గా గుర్తు వచ్చింది విద్రుడు చెప్తాడు ఒక కులాలుడు కుండలు చేద్దామని ఓ మట్టి తీసుకొచ్చాడు బండి మీద మట్టి తీసుకొస్తాడు బయటికి వెళ్ళి కొంచెం మెత్తటి మట్టి తెచ్చుకొస్తాడు ఎక్కడో ఉన్న తవ్వుకు తెచ్చుకొస్తాడు ఆ బండి మీద ఎంత మట్టి పట్టుతుందో అంత మట్టి తెచ్చుకొచ్చాడు తెచ్చుకొచ్చి ఆ దాన్ని కొండలు చేసాడు ఆ మట్టి అంత మట్టి అయిపోయేదాకా కొండలు చేసేసాడు ఇప్పుడు ఒక సుమారు వెయ్యి కొండలు వచ్చాయి వీటిని అన్నింటినీ ఆరబెట్టాడు ఆరబెట్టి కొలిమిలోకి ఎక్కించే లోపల ఈ కొన్ని కొండలు ఈ చక్రం నుంచి దింపుతుంటే కొన్ని పగిలిపోయాయి కొలిమిలోకి ఎక్కించేపటికి వెయ్యలేవు కొన్ని కొండలు కొలుమిలోకి ఎక్కించే లెవెల్లో పగిలిపోయాయి ఇంకో కొన్ని కొండలు కొలిమి నుంచి తీస్తుండగా మగిలిపోయాయి ఏవో నాలుగో ఐదో కొండలు వీటిని అన్నింటినీ మూటలు కట్టి మార్కెట్కి తీసుకెళ్తుంటే కొన్ని కొండలు పగిలిపోయాయి మార్కెట్లో వాటిని డిస్టిక్ వాటిని ఆర్గనైజ్ చేసి అమ్మడం మొదలుపెట్టేప్పటికి ఈ ఆర్గనైజేషన్లో రెండు మూడు కొండలు అక్కడ పగిలిపోయాయి ఇవన్నీ వీడు అమ్మ ఏవో కొన్ని నమ్మి మిగిలినవి ఇంటికి తీసుకొస్తుంటే కొన్ని ఇంటికి తీసుకొచ్చి దారిలో పగిలిపోయాయి ఈ కొనుక్కున్న వాళ్ళందరి కుండలు కొన్ని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మొన్నాడు కొన్ని కొండలు పగిలిపోయాయి నెల తర్వాత ఆఖరికి ఈ కుండలన్నీ పగిలిపోయాయి కుండలే దీంట్లో వీడు కూర్చుని ఈ ఈ కులాలుడు కూర్చుని నా కొండ అలా రెండేసుకుండలు మూడేసుకుండలు పోతూనే ఉంటాయి పోయినప్పుడల్లా అయ్యో నా కొండలు పోయాయే అయ్యో నా కొండలు పోయాయే అని దుఃఖిస్తూ కూర్చుంటే వాడు బతుకు అంతా దుఃఖించడం తప్ప ఇంకే ఉండదు మానవ జీవితం ఇట్టిది కాబట్టి హే ధృతరాష్ట్ర మహారాజా దుఃఖించకయ అని బోధిస్తాడు బిద్దు సో అలాంటి టాపిక్లో శ్లోకం అది ఇది రేపు చెప్తాను ం పూర్ణపూర్ణమి పూర్ణా పూర్ణముచ్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుజ్యో నమ హరి ఓం తత్స్మస్